అంటే నామరూపములు అంటే దేశ పరిచ్ఛేదము ఉన్న రూ దేశ పరిచ్ఛేదము గలది రూపము రూపా రూపంతో పాటుగా నామము ఉంటుంది అంటే దేశ పరిచ్ఛేదము లేని ప్రజ్ఞానమునందు దేశ పరిచ్ఛేద సహితమైన నామరూపములు గోచరిస్తున్నాయి అది గమనించారా ఇప్పుడు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి మీరు ఆ సినిమాలో నవరసాలు చూస్తారు కానీ ఆ ప్రకాశంలో నవరసాలు ఉన్నాయా లేవు నవరసాలు వాస్తవంగా ప్రకాశం నుండి లేకున్నా నవరసాలు దాని ఎందు భాషిస్తాయి అదే మాయ అంటే తర్వాత సుఖదులు మీకు భాషిస్తాయి సినిమా తెర మీద ఆ ప్రకాశంలో కానీ సుఖదుఖాలు ఉన్నాయా దాని ఎందు లేవు ఏవి ఏవీ లేవు కానీ అన్నీ భాషిస్తాయి తన చేతనే మాయా అని అన్నారు సో మాయాని శంకరాచార్యులు అన్నారు కాబట్టి శంకరాచార్యులు మంచివాడు కాదు జడ్డవాడు అని ఏదో మాట్లాడతారు మాయాని ఆయన అండం కాదు నువ్వు చెప్పు నువ్వు సినిమా అసలు ఎలా నువ్వు చెప్పు అయితే మెజీషియన్ చూపించేది నీకు అలా ఎలా కనపడిందో చెప్పు రజ్జువునందు సర్పం ఎలా భాషించిందో చెప్పు మాయా అని చెప్పడం తప్ప వేరే గతి లేదు సో ఆ విధంగా ఆ పరమాత్మ ఎందు దేశపరిచ్ఛేదము ఉండదు కాని దేశ పరిచ్ఛేద సహితంగా నామరూపాలు గోచరిస్తాయి తర్వాత కాలం ఉంటే కానీ చలనం ఉండదు చలనము కాలం ఉండాలి కాలం ఉంటేనే చలనం ఉంటుంది టైం ఉండాలి కదా కానీ ఆ పరమాత్మయందు కాలం ఉండదు కానీ కాలం గోచరిస్తుంది పరమాత్మయందు చలనం ఉండదు చైతన్యమునందు కానీ చలనం గోచరిస్తుంది అంటే అర్థమేటివి అది ఇమోవబుల్ అది కూటస్థము కానీ చలనమునకు ఆశ్రయమవుతుంది అది దేశ పరిచ్ఛేద కానీ నామరూపములకు ఆశ్రయమవుతూ ఉంటుంది అది అకాలము కాలాతీతము కానీ కాలభావనకు ఆశ్రయం అవుతూ ఉంటుంది అటువంటి ఆ పరమాత్మను మనము తెలుసుకోనవలను అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఇప్పుడు పరమా ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం దేవుడని దేవాలయాలకు వెళ్తాం తీర్థయాత్రలు చేస్తాం యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు దేవుడి పేరుతో అన్నీ చేస్తాం కానీ మనకి దేవుడు అనుభవానికి రానే రాడు చూడండి తర్వాత జగత్తు మిథ్య అని అంటూనే ఉంటాం కానీ జగత్తే సత్యంగా అనుభవానికి వస్తూ ఉంటాం ఎందువల్ల ఆలోచించాలి కదా ఇప్పుడు వేదాంత శాస్త్రం ముప్పై ఏళ్ళ నుంచి చదివే ఉండే అయినా ఎక్కడ వేసిన గొంగళే ఎక్కడే అన్నట్టుగా జగత్తు సత్యం అనిపిస్తుంది బ్రహ్మ ఏమో సత్యమని అనుభవానికి రాదు జగత్తు సత్యమనే అనిపిస్తుంది కానీ చా పాఠం మటుకు జగత్తు మధ్యా బ్రహ్మ సత్యం అని చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడూ ఆ బ్రహ్మ ఎప్పుడూ అనుభవానికి రాదు ఎప్పుడూ ఈ జగత్త సత్యంగా అనుభవానికి వస్తుంది కారణమేమి దాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే చూడండి మీ బుద్ధి ఒక సంస్కారం ఉందా లేదా మీరు పరిశీలించుకోవాలి ఆ సంస్కారం ఎలా ఉంటుందంటే ఏది నామరూపములు గలదియో అదియే ఉన్నది ఉన్నది అంటే నామరూపములను కలిగి ఉంటేనే అది ఉన్నది ఉనికి సత్ అంటే నామరూపములు కలిగి ఉంటేనే ఉన్నది అనే సంస్కారం మీ బుద్ధి ఎందుకు ఉందా ఈ సంస్కారము దృఢంగా ఉంటే వాడు అన్నీ నామరూపాత్మకంగానే భావన చేస్తాడు ఈ సంస్కారం బాగా దృఢంగా అయిపోతే ఇప్పుడు ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు అనుకోండి రామనవమస్తోంది శ్రీరాముడు ఉన్నాడు శ్రీరాముడికి మీరు దండం పెట్టారంటే ఆ రాముడి కేసు చూసి దండం పెడుతున్నారు కదా ఏమిటి ఆ ప్రేరణ ఏమిటి మీకు రాముడి కేసు చూసి దండం పెట్టడానికి ప్రేరణ ఏమిటి రాముడు విగ్రహవాన్ ధర్మ మూర్తి భవించిన ధర్మము ఆ ధర్మమునందుండే ప్రేమ మీకు రాముడు ప్రియుడైనాడు అందుకోసం దండం పెడుతున్నారా లేక రాముడు సత్యవాక్యమును దాటలేదు సత్యస్వరూపుడు ఆ సత్యము నుండి ఉండే ప్రేమ చేత మీరు రాముడికి దండం పెడుతున్నారా ఏది దేని ప్రేరణతో మీరు రాముడికి దండం పెడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా లేకపోతే రాముడు నామరూపాలు ఈ ఈ నామంలో ఈ రూపంలో మనం దండం పెడితే మనకి కోరికలు తీర్తాయని పెడుతున్నారా ఎలా ఏమో ఎలా పెడుతున్నారు మీరు దండం అయితే తెలియ రాముడు మూర్తి భవించిన ధర్మము ధర్మమే మన మనుగడకు మూలము ధర్మం లేకపోతే మనిషి బతుకే లేదు ఆ ధర్మము అక్కడ మూర్తి భవించినది ధర్మానికి ఆయన ప్రతీక రాముని చూడగానే నాకు ధర్మము ప్రేమ కలుగుతుంది అందుకోసం నేను రాబడికి దండం పెడుతున్నాను అంటే ఆ రూపము ఆ నామము మీరు అవి కొంత సార్థకమైనవి ఇది ఏమీ లేకుండా ఈవేళ నవ రామనవము కాబట్టి ఈ రూపానికి ఇలా దండం పెట్టాను రేపు మరో చదువు వస్తే మరో రూపానికి ఇంకోలా దండం పెడతాను అని ఉంటే నామరూప భావన మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఐడోలాట్రీ అని అంటారు అటువంటి ఐడలాక్టరీ వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు అంటే అవసరమైన ఉపయోగం ఉండదు మళ్ళీ దాన్ని కొంత ఓ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కొద్దిగా మోడిఫై చేసి చిన్న లూప్ హోల్ కూడా పెట్టడం సబ్ క్లాస్ పెట్టడం సబ్ క్లాస్ పెట్టేటంటే ఆ మెయిన్ క్లాసును మీరు తప్పించుకోవడం ఎలాగా అని దాంట్లో చూపిస్తుంది సో సబ్ క్లాస్ ఏమిటంటే మీకు ఏదో కొద్దిగా పుణ్యం వస్తుంది తప్ప అంతకంటే వేరే ఉపయోగం ఉండదు వచ్చిన పుణ్యం ఖర్చు అయిపోతుంది ఒకని వేదం పుస్తకంలో అయితే మంచి విలువైన పుస్తకం ఇస్తే వాడు తూకానికి అమ్ముకున్నాడు అది తూకానికి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి వస్తాయి ఇప్పుడు జేబీ రాజం మోడర్న్ ఫిజిక్స్ పుస్తకం తూకానికి మీరు అమ్మితే వాడు ఐదు రూపాయలు ఇస్తాను సార్ అంటాడు సరే ఫోన్లో ఐదు రూపాయలు కాఫీ తగ్గ ఇంకా రూపాయలు తిరుగుతుందని వాడికి ఆ పుస్తకం తూకానికి ఇచ్చి మీరు ఐదు రూపాయలు జేబులో వేసుకుని వెళ్ళారనుకోండి అది ఎలాగో రాముడు విగ్రహాన్ని పూజించి పుణ్యం సంపాదించడం అలాంటిది పుస్తకాన్ని తూకానికి అమ్మినట్టు కాబట్టి నేను మీకు మనం చేసేది ఏమిటంటే నామరూపముల దృష్టి ఎంత దృఢంగా ఉంటుందంటే ఏది ఉందో దానికి నామరూపాలు ఉంటాయి దేనికి నామరూపాలు ఉన్నాయో అదే ఉంది అనే దృష్టి మీరు చూసుకోండి అది ఆ సంస్కారం దాన్ని నామరూప వాసన అంటారు అది మీలో ఎంత దృఢంగా ఉంటే అంత సత్యంగా జగత్ అనిపిస్తుంది ఆ బ్రహ్మ ఎక్కడో దూరంగా పడుతుంటుంది కానీ క్రమంగా మీరు ఒక తర్ఫీద్ ఇచ్చినట్లయితే ఈ శ్రవణము మననము ఇదంతా కూడా తర్ఫీదులో భాగమే ఒక తర్ఫీదు ఒక ట్రైనింగ్ మీరు మనస్సుకిచ్చి దాన్ని డిసిప్లిన్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇలాగ మీకు దర్శనమిస్తుందంటే రాముడు అనగానే ఆ నిరాకారతత్వం తత్వానికి ఆకారం ఉండదు దేహానికి ఆకారం ఉంటుంది తప్ప తత్వానికి ఆకారం ఉండదు రాముడు దేనికి సత్యవాక్యము దానికి ఆకారమే ఉంటుంది రాముడు ధర్మం తప్పడు దానికి ఆకారమే ఉంటుంది రాముడు త్యాగానికి చిహ్నము దానికి ఆకారమే ఉంటుంది తత్వానికి ఆకారం ఉండదు అనారోపికాకారం తత్వం అని డెఫినేషనే కానీ మీరు మీకు రాముడు అనగానే ఇవన్నీ భావి భావనకు వస్తున్నాయా ఇవన్నీ భావనకు వస్తున్నాయా ఇప్పుడు నేను చెప్పినవన్నీ భావనకు వస్తున్నాయా రామాయణం మీరు వాల్మీకి చదివితే భావనకు వస్తుంది రాముడు అనగానే నాకు ఇవన్నీ భావనకు ఇప్పుడు నేను చెప్పినవి రాముడు నాకు ఇంకోటి కూడా భావనకు రాముడు అనగానే అదే జీవితంలో అసలైన సంపద అనేది కూడా నాకు భావనకు వస్తుంది ఏమండే ఇప్పుడు ఆ భా నా నేను ఇప్పుడు ఉద్యోగ డెమన్స్ట్రేట్ చేస్తున్నాను డెమనిస్ట్రేషన్ నేనంటే ఏదో వ్యక్తిగతంగా నేను అని ఆ రాముడికి నా రూపం లేదు ఆ రాముడికి ఏమండి కాబట్టి నాకు నాకు భావనకు వచ్చి నాకు స్ఫూర్తినిచ్చేటువంటి ఆ రామతత్వం ఏది కలదో అది దానికోసం నాకు విగ్రహం అక్కర్లా ఐ డోంట్ నీడ్ ఏ ఐడా ఐ డోంట్ నీడ్ ఇట్ ఎందుకంటే నా దృష్టిలో రాముడు అంటే నాలుగు చేతులు ఉంటాయి ధనస్సు పట్టుకుంటాడు కాళ్ళ దగ్గర హనుమంతుడు ఉంటాడు పక్కన నాట్ దాట్ ఆల్ దాట్ అది ఓ లెవెల్లో ఉండనివ్వండి నేను నాట్ ఇగ్నస్టేట్ బట్ నేను నామరూపాలను అబ్స్ట్రాక్ట్ చేసి పారేసి తత్వానికి వెళ్ళిపోయాను అని అనుకోండి ఇట్ ఈ థింక్ లైక్ దాట్ దృష్టాంతం కాబట్టి ఎప్పుడైతే నామరూపములనేవి హాలో షెల్స్ అవి వాటిల్లో కంటెంట్ ఏ వాటిల్లో సారమే ఉండదు దేవుడు కొబ్బరికాయ కొడతారు ఎందుకంటే ఆ డిప్పలో ఏమీ లేదు పై షేపులో ఏమీ లేదు లోపల ఉండి గుజ్జు ఆ షేపును పగల గుజ్జు కాదు లేకపోతే ఆ మధురమైన ద్రవం రాదు అలాగే నామరూపాలను మీరు అబ్స్ట్రాక్ట్ చేస్తే కానీ మీకు ఆ తత్వము అనుభవానికి రాదు కాబట్టి ఏదైతే సత్యతత్వము గలదో దాని ఎందు నామరూపములు ఉండనే ఉండవు దానికి పేరు ఉండదు రూపము ఉండదు మీరు రామ అని మాట వరుసకు అన్నప్పటికీ ఆ రామ అనే స్వగుణం నిర్గుణంలోకి వెళ్ళిపోతుంది దానికి పేరు ఉండదు రూపము ఉండదు అటువంటి అదే తత్వము అది ఆ పేరు రూపము నామరూపములు లేవు చలనము ఉండనే ఉండదు అదేమిటో తెలుసునండి ఆ మీ హృదయంలో ప్రకాశించేటువంటి శుద్ధమైన ప్రజ్ఞానం తప్ప వేరే ఏమీ కానీ కాదు అదే రాముడు అంటే మీ హృదయంలో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండే శుద్ధమైన ప్రజ్ఞానం ఏదైతే కలదో అదియే రాముడు అంటే మీరు ఆ ప్రజ్ఞానాన్ని రామనామం పట్టుకున్న ఆ ప్రజ్ఞానాన్ని భావన చేసి దాంట్లో విలీనమైపోయి మీరు ఉండిపోతే మీరు అనంతమైన శాంతిలో మీరు నిలిచి ఉంటారు అదియే యథార్థమైన సత్యం అది అక్కడ చలనమే ఉండదు మౌత్ నోటితోచ్చి చలనం ఎలాగూ ఉండదు మనస్సు యొక్క చలనం కూడా ఉండదు ఎస్ వై సైలెన్స్ అంటారు ద డీప్ సైలెన్స్ లోతైన నిశ్శబ్దం అదే సత్యము ఆ సత్యము అదియే ప్రజ్ఞానము అది ఏ బ్రహ్మ అదియే అసలైన శిశలైన రాముడు దాని ఎందు నిలిచి ఉండడం తప్ప ఇంకా వేరే చలన మీది ఉండదు కాబట్టి నామరూపాలకి మీరు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారనే దాని మీద మీకు ఆ పరమాత్మ యొక్క అనుభవం ఆధారపడి ఉంటుంది మీరు నామరూపాలకి ఒక శృతి మించి రాగానపడిందన్న లెక్కను మీరు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చినట్లయితే మీరు భేద ప్రపంచంలోనే మిగిలిపోతారు ఆ తత్వానికి దూరంగానే ఉండిపోతారు దానికి దగ్గరికి వెళ్ళలే అది తస్మాత్కమే బ్రహ్మ ప్రజ్ఞానఘనమేకరసం ప్రతిపత్తవ్యమిత ఇదంతా అవతారిక ప్రళయ ప్రదర్శనాయ దృష్టాంత ఇప్పుడు మంత్రంలోకి వస్తున్నాం ఆ ప్రళయము అంటే నామరూపములన్నీ కూడా ఆ ప్రజ్ఞానంలో కలిసిపోవాలి విలీనమైపోవాలి ఆ ప్రక్రియ ఆ పద్ధతిని చూపించడం కోసము మంత్రము ఆరంభమైనది స అలా ప్రారంభమైంది సహా మొదలైంది సహా మనం విడదీస్తే సహా అనకూడదు అలాగా స అని అనకూడదు విద్యార్థి ఉండేవాడు స అంటే ఏంటని ఇప్పుడు సానే ఉండదు సహాను విడతీస్తే సహ అక్కడ సా ఉంది సానే సంస్కృతం మీకు బాగా వచ్చు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పాను యథాయన ప్రకారేణ సర్వాసం నదీ వా తడాగాదిగతానా అపాం సముద్ర అబ్ధి ఏకాయనం ఏకమనం ఏకప్రళయ అవిభాగప్రాప్తిరిత్యర్థ అది దృష్టాంతం యథా అంటే ఏ ప్రకారముగానైతే సర్వాసాం అపాం అన్ని జలములకు సర్వాసాం అంటే అన్ని జలములంటే చని ఇన్ని జలాలు ఉంటాయా ఒకే జలం ఉంటుంది కదా అంటే విభిన్న రూపాణం వేర్వేరు రూపములు కలిగిన జలములు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ వేర్వేరు రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి నదీ జలము యొక్క రూపం ఒకలా ఉంటుంది వాపి అంటే దిగుడు బావి దానిలో ఉండే జలము యొక్క రూపం ఇంకోలా ఉంటుంది తడాగము అంటే చెరువు ఇక్కడ తటాకము అన్న ఒకటే ఈ తటాక పదాన్ని తమిళ తమిళనాడు తీసుకెళ్తే అది తడాగా అవుతుంది తాని డాకిందా కాని గాకిందా ప్రొనౌన్స్ చేస్తారు తడాగా అవుతుంది అక్కడ అనేకటి వెళ్ళేదారిలో తడాగము అని తడాగం అనే గ్రామం కూడా ఉన్నది తడాగం రోడ్ కోయంబత్తూర్లో తడాగం రోడ్ అని తడాగము సంస్కృత పదం తటాకము సంస్కృత పదం రెండూ ఉన్నాయి సో చెరువు అర్థం ఆది శబ్దం చేత మడుగులు నీటి పడియలు వర్షం వచ్చినప్పుడు గుంతలు పడి నీళ్లు పడతాయి కదా అవి ఇలాంటివి మీరు అన్నీ తీసుకోవచ్చు అవి అపాం అపాం అంటే అటువంటి జలములన్నిటికీ సముద్ర అంటే అబ్ధి ఆయన సముద్ర శబ్దానికి అబ్ధి అనే మీనింగ్ ఇచ్చారు అబ్ ధి అప్పులన్నీ దాంట్లో విలీనమైపోతూ ఉంటాయి కాబట్టి దానికి అబ్ధి అంటే సముద్రము అంటే ఏమిటి సముద్ర ఇక్కడ ఈ సముద్రము అబ్ధి అంటే అర్థం ఏంటో తెలుసునండి అభిన్న నామరూపైక అనర్థం ఇప్పుడు ఆభరణాలు వంద పేర్లు చెప్పారనుకోండి అవన్నీ వేర్వేరు నామరూపాలు బంగారము అని మీరు ఎప్పుడైతే అన్నారో ఈ నామరూపాలన్నీ వేర్వేరుగా దాంట్లో ఉంటాయా ఉండవు ఈ నామరూపాలన్నీ దాంట్లో విలీనం అయిపోతాయి ఇంకా వేర్వేరుగా ఉండవు అది ఒక్కటిగా రెండవది లేనిదిగా మిగిలిపోతుంది అలాగే నది తటాకము కోపము వాపి అని పేర్లు పెడితే పేర్లు పెడుతూ ఉంటే అవన్నీ వేరువేరుగా భాషిస్తాయి నది దగ్గర కూడా గంగా గోదావరి యమున కృష్ణ తుంగ అని ఇలా వేర్లుగా పే ఇలా పేర్లు పెట్టారనుకోండి అప్పుడేమనిపిస్తుంది అవన్నీ వేరువేరుగా భాషిస్తాయి వేరువేరుగా భాషించిన వెంటనే ఏమిటో తుంగభద్ర నదిలో స్నానం చేయలేదు గంగలో చేశాం కానీ మనకి పుణ్యం ఇనఫ్ రాలేదేమో అని చిన్న భయం కూడా కలుగుతుంది ఇండియన్ మైండ్ అలా ఉంటుంది ఇండియన్ మైండ్ అమెరికన్ మైండ్ ఎలా ఉంటుందంటే ఇసిసిపి చూశాను టెన్ఎస్సీ రివర్ కూడా చూశాను వాటి మీద బోట్ షైడ్ కూడా చేశాను కానీ నైల్ రివర్లో బోట్ షైడ్ చేయలేదు కాబట్టి ఈసారి డబ్బులు పోగేసుకుని రాబోయే హాలిడేస్లో నైల్ లో బోట్ షైడ్ చేయాలి అని అమెరికన్ మైండ్ ఉంటుంది వాడి మైండ్ అలాగే ఉంటుంది రివర్ అంటే బోట్ షైడ్కే నన్ను ఒక ఆయన స్వామీజీ బోటు యాత్రకు వెళ్దాం రండి ఏ రివర్ అంటే అది మోల్గా మాస్కో టు సెయింట్ పీటర్స్బర్గ్కి బోటు యాత్రకు వెళ్దాం రండి మీరు కూడా రండి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వేసా తీసుకుని వెళ్తే ఓటు రైడ్ వాళ్ళ రోజు నాకు టైం లేక నేను వెళ్ళలేను సో నేను ఆయన్ని అడిగాను ఏమయ్యా నీ బుద్ధి నీ మనస్సు వోల్గా మీదకి పోయింది ఇక్కడ ఈ చుట్టుపక్క రివర్స్ లేవా అని అడిగా అంటే చుట్టుపక్కల రివర్స్ ఏమిటండే డెలవేరు ఉంది కదా డెలవేరు మీద ఓటు రైడ్ చాలాసార్లు చేశాను అండి ఓనీ మిస్సిపికి వెళ్ళొచ్చు కదంటే అదే అయిపోయిందండి టెన్ఎస్సి రివర్ ఉంది అయిపోయిందండి ఇంకా ఏ రివర్లు లేవు అక్కడ బాంబ్స్ అని ఒకటి ఉంది కెనడాలో ఆ రివర్కి వెళ్ళొచ్చంటే అది అయిపోయింది ఇంకా ఓల్గా అవలేదు కాబట్టి దానికి వెళ్తున్నాను అని మీరు కూడా రెండు వెళ్దాం అది బుద్ధి చూడండి రివర్స్ వేరువేరుగా ఉన్నాయా లేవా మన దగ్గరికి వస్తే బోధా రాజమండ్రి వాడు కాశీ పోతాడు రాజమండ్రిలో రైలెక్కి కాశీలో దిగొచ్చు దేనికంటే నది స్నానం చేయటానికి రాజమండ్రిలో ఉన్నది ఏమిటి నది కాదు ఇది వాటిస్తే నది కాదు అంటే ఈ నది వేరు ఆ నది వేరు ఎలాగా హౌ రసోహమొప్సు కౌంటేయ అనే బేసిస్ మీద వేరవుతాయా అవ్వ జలములు పరమేశ్వరుడు సృష్టించిన పంచభూతాలలో జలములు ఒకటి ఆ బేసిస్ మీద ఏమైనా వేరవుతాయా వేరు కావు మరి ఏది బేసిస్ ఏవి వేరుకి బేసిస్ ఏవి చెప్పు అంటే వాడి బేసిస్ ఒకే ఒక బేసిస్ అదేమిటి నామరూపాలు బేసిస్ అభిన్న నామరూపైక అది సంగతి స్నానం మీరు కావస్తే కాశీ మీరు స్నానం ఎక్కడొక్కడ చేయాలి కాబట్టి అన్ని మీరు చేయండి నేనేమి నేనేమి కాదని అన్నాం బట్ నాకు తోచిన అభిప్రాయం నేను చెప్తున్నా ఇప్పుడు ఎక్కడా స్నానం చేసేందుకు లేదు ఎందుకంటే అన్ని నదులు కలుషితమైపోయి ఉన్నాయి భారతదేశంలో ఏ నదిలోనూ స్నానం చేయడానికి వీలు లేదు స్నానం చేయాలంటే ఫిల్టర్ చేసుకుని నెట్టిమీ పోసుకోవాలి అయితే రివర్ సాస్మాసిస్ పెట్టుకుని ఆ నీళ్లు కలెక్ట్ చేసుకుని అవి నెట్టి పోసుకోవాలి అనివే ఈ జలములు విభిన్న రూపములు కలిగిన జలములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అబ్ధి ఏకాయనం మంత్రంలో ఉంది ఏకాయనం అంటే ఏకగమనం ఇవన్నీ వెళ్ళి దాంట్లో కలిసిపోతాయి ఏకప్రలయ గోదావరి నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే ఇంకా గోదావరి అనే మాట లేదు గంగ వెళ్ళి సముద్రంలో కలిసిపోతే ఇంకా గంగా అనే మాట అంటే మాటంటే నామం లేదనమాట ఆ రూపం లేదు ఆ నామం లేదు అన్ని నామరూపాలు దాంట్లో విలీనం అయిపోతాయి ఏక అవిభాగ ప్రాప్తి త్యర్థ గోదావరి వేరు గంగ వేరు సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇంకా అవిభాగం అయిపోతుంది విభాగం ఏమి ఉండదు తేడాలు ఏమీ ఉండవు ఇది దృష్టాంతం అండి ఇది దృష్టాంతం మీరు ఆ దృష్టాంతాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి ఒక ఎవడో ఒకటి అంటాడు కలిసిపోయిన తర్వాత తేడాలు లేవు వేడివేడిగా ఉన్నప్పుడు తేడాలు ఉన్నాయంటాడు తప్పది ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ దృష్టాంతం ఏమిటంటే ఎక్కడెక్కడైతే నీకు భేదము భాసిస్తుందో అది నామరూపకృతము అది దృష్టాంతం అది దృష్టాంతం యొక్క తాత్పర్యం నామరూపకృతమైన భేదము భేదం అంటే నామరూపకృతము అంచేతనే నేను మీకు మనం చేశాను రసోహమప్సు కౌంతేయ అప్లై చేస్తే గోదావరికి గంగకి తేడా ఏముంది గోదావరికి గంగకి డెలవేరికి మెసిసిపికి కూడా తేడా లేదు కౌంతేయ అప్లై చేస్తే అంటే మీరు అనొచ్చు ఏమండి గోదావరి గంగా మరి ఆ నామాలు రూపాలు పురాణాల్లో ఉన్నాయి పండితులు చెప్తున్నారు అని మీరు అలా మొదలు పెడితే నేను చేయగలిగేది ఏమి ఉండదు ఎందుకంటే ఇక్కడ పురాణాల్లో ఇది ఇక్కడ ఎలా చెప్పారు వాళ్ళు ఇలా చెప్పారు ఇంతమంది చేస్తున్నారు వీళ్ళందరూ అలాగా దట్ ఈజ్ నాట్ ది ఆర్గ్యుమెంట్ దట్ ఈజ్ నాట్ ది ఆర్గ్యుమెంట్ అలా ఉండదు ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే చూడండి మీరు ఎంతవరకైతే నామరూపాలని పట్టుకుంటారో అంతవరకు ఆ సత్య వస్తువు మీకు దూరంగా ఉంటుంది ఏమండి అయితే మీరు అనొచ్చు నామరూపాలని విడిచిపెట్టే రెండు మూడు ప్రశ్నలు ఉపయోగిస్తాయి నామరూపాలని విడిచిపెట్టడం సంభవమైన ఒక ప్రశ్న మీనింగ్ఫుల్ క్వశ్చన్ క్వశ్చన్ కూడా సక్రమంగా ఉండాలి కదా ఏదో నేను చెప్పాను కాబట్టి మీరు పాటిస్తున్నారని తాడుక పాయింట్ అక్కడ నామరూపాలను విడిచిపెట్టడం సంభవమేనా ఒకటే నామరూపాలను విడిచిపెట్టిన తర్వాత జీవితం ఇంకా జీవించి ఇంత కష్టపడి నామరూపాలను విడిచిపెట్టేస్తే మాకు సత్య వస్తువు యొక్క సాక్షాత్కారం ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ అవుతుందా ఇవి మూడు ప్రశ్నలు మీరు ఆలోచించండి ఏమంటే మీరు నామరూపములను అన్నింటినీ విడిచిపెట్టేస్తే ఆ సత్యతత్వము మీతో నిత్య నివాసం చేస్తుంది మీకు వెంటనే సత్య సాక్షాత్కారం అయిపోతుంది తర్వాత నాకు సత్యం కావాలి సత్యం కావాలి బ్రహ్మ కావాలి ఆత్మ కావాలి అని మీరు దాన్ని సీక్ చేసిన దాన్ని దానికోసం దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసినంత కాలము అది మీకు దొరకదు ఎందుకంటే అలాగ ప్రయత్నించడంలోనే మీరు భేదాన్ని క్రియేట్ చేశారు ఆ భేదం కూడా ఎలా వచ్చింది నేను సంసారిని అజ్ఞానిని అదంతా నామరూపమే హైదరాబాద్లో ఉన్నాను స్వామీజీ పాఠాలు వింటున్నాను పెళ్ళాం బిడ్డలో నాకు అదంతా నామరూపమే మీరు అదంతా అట్టు పెట్టుకుని దాన్ని ఏమీ చలనం లేకుండా అలా ఫిక్స్ చేసి పెట్టుకుని నాకు ఆత్మ కావాలి ఆత్మ అంటే సచ్చిదానందము బ్రహ్మది అది పట్టుకుంటే సంసారం పోతుంది ఆత్మ నాకు కావాలి ఆ మళ్ళీ అది నామరూపం అయింది కాబట్టి ఈ నామరూపాలు ఏం చేశాయంటే సాధకుడు అనే నామరూపాలు అక్కడ గోల్ అనే నామరూపాలు ఈ రెండు నామరూపాలు అడ్డొచ్చి మీరు సాధకులుగానే ఉంటారు గోల్ గోల్లానే కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు సకల నామరూపములను విశేషంగా మీరు విడిచిపెట్టేస్తే ఏ క్షణంలో నామరూపాలను అన్నిటినీ మీరు విడిచిపెట్టేశారో అంటే నామరూపాలు అంటే ఫిజికల్ ఉంటాయి మెంటల్ ఫామ్స్ ఉంటాయి మెంటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవన్నీ నామరూపాలే అహం బ్రాహ్మణ ఇట్స్ ఎ అహం సన్యాసి ఇట్స్ ఎ అహం హైదరాబాద్ వాసీ హైదరాబాదీ చిన్నారా ఇది ఇప్పుడు మహారాష్ట్రలో కర్ అనే పేరు ఎలా వచ్చింది ఆ ఊరు వాడు గవాస్ కర్ అంటే గవాస్ అనే గ్రామంలో ఉన్నవాడు సో వెంగ్కర్ అంటే వెంగ్సర్ అనే గ్రామంలో ఉన్నవాడు బ్రహ్మపూర్ కర్ అంటే బ్రహ్మపూర్ అనే గ్రామంలో ఉన్నవాడు అన్ని నామరూపాలే సో నేను హైదరాబాదీ అంటే నామరూపం చూడండి నేను మగవాణ్ణి నేను స్త్రీని నామరూపాలు తర్వాత నేను తండ్రిని కొడుకుని నామరూపాలన్నీ అవన్నీ నామరూపాలు మెంటల్ ఫామ్స్ ఫిజికల్ ఫామ్స్ మెంటల్ ఫామ్స్ మ్యాటర్ అండ్ మైండ్ మధ్యన డివిజన్ ఏమీ లేదు ఉందని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు నామరూపములనన్నిటినీ విడిచిపెట్టేస్తే ఇంకా మీరు నాకు ఆత్మ కావాలి నాకు బ్రహ్మ కావాలని మీరేమి వెతక వెతకక్కట్లా ఆత్మా బ్రహ్మ మీతోటే ఉంటుంది ఎందుకంటే నామరూపముల వలన మీకు భాషించేటువంటి నానాత్వము వైవిధ్యము ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు గోదావరి వేరు ఇది వేరు అది వేరు అని దృష్టాంతంలో ఈ నామరూప వైవిధ్యము నామరూపముల అనేకత్వము ఇదంతా కూడా ఇదంతా కూడా నేను మీకు ప్రేమతో చెప్తున్నాను రాముడు వేరు కృష్ణుడు వేరు శివుడు వేరు దుర్గ వేరు కాళి వేరు మనిషి వేరు పశువు వేరు దేవతలు వేరు ఈ వీళ్ళు వేరు శని వేరు శుక్రుడు వేరు రాహు వేరు కేతులు వేరు ఇదంతా కూడా ప్లే ఆఫ్ ది మైండ్ ఓన్లీ ఇదంతా కూడా మీ మనస్సు చేసేటువంటి ఒక నాటకం జగన్నాటకం ఆ జగన్నాటక సూత్రధారి మీ మైండ్ ఎందుకంటే ఈ నామరూపములన్నీ కూడా మిథ్యా సత్యం ఒక్కటే కలదు ఆ సత్యము నామరూపములన్నింటియందు వ్యాపించి ఉన్నది నామరూపములన్నిటికీ అతీతంగా ఉన్నది కాబట్టి మీ నామరూప బుద్ధిని మీరు శోధన చేసుకున్నట్లయితే మీరు సత్యానికి దగ్గరగా వెళ్ళడానికి చాలా అవకాశము కలదు యథాయం దృష్టాంతం సర్వేషాం స్పర్శానా మృదు కర్కష కఠినపిచ్చిలాదీనా వాయోరాత్మభూతాంకాయనం అది మంత్రం యథాయం దృష్టాంత ఈ జలముల యొక్క రూపముల గురించి ఎలా అయితే దృష్టాంతం ఏవం ఇదే విధంగా సర్వాం స్పర్శానా మంత్రాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఏవం సర్వాం స్పర్శానం త్వగేకాయనం అని ఉంది మంత్రం సో స్పర్శలన్నింటికీ కూడా స్పర్శ అంటే టచ్ టచ్లన్నింటికి టచ్ అంటే మురుదు ఇది టచ్ మురుదు డిప్పకాయ పట్టుకుంటే కర్కశ లేకపోతే పుష్పము మృదు టేబుల్ కర్కశ కఠిన కర్కశ అంటే గరుకు గరుకుగా ఉండడం కరకష గరుకు అంటే మీకు చేతికి చాలా క్లేశాన్ని కూడా కలిగిస్తుంది మీరు అది పట్టుకుంటే చేతి మందుతుంది కూడా చేయాలి గరుకు గరుకు పేపర్ పెట్టి ఎలా ఇలా రాశాను అనుకోండి ఏమవుతుంది మంట పుట్టదు చర్మం చిక్కుకుపోతుంది సో అది కరష కఠిన అంటే గరుకు కాదు గట్టి అదే కఠిన ఇంకా పిచ్చిలా పిచ్చిలా అంటే ఏటబ్బా పిచ్చిలా అంటే తెలుగులో నూన్ననా అని రాసామా నూన్ననా అది పిచ్చిలా అంటే నున్నగా ఉంటుంది అంటే గచ్చు నున్నగా ఉంటుంది కరెంటు పోయినప్పుడు గచ్చు మీద పడుకుంటే చల్లగా ఉంటుంది పర్వాలేదు కొంచెం హార్డ్ సర్ఫేస్ మీద పడుకునే అలవాటు ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట కరెంటు పోయినప్పుడు ఇలాంటి గచ్చు మీద నడువు వాల్సాం చాలామంది అలా చేస్తారు ఆది శబ్దానికి ఏం రశాను నేను తెలుగులో జారుడు అది అది ఆది శబ్దం చేతనం జారుడు అని అలాగా ఇవన్నీ స్పర్శలు ఈ స్పర్శలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయో ఆత్మభూతానాం అని ఇవన్నీ కూడా వాయువు వాయువుకి తక్కువ సంగ్రహంలో డెఫినేషన్ ఉంది ఏమిటంటే స్పర్శవాన్ వాయు పర్శవాన్ వాయు వాయువుకి డెఫినేషన్ ఏంటంటే అరూపత్వే సతి స్పర్శవత్వం రూపం లేకుండగా స్పర్శను కలిగి ఉంట అరూప పెట్టాలి లేకపోతే జలాన్ని మీద అతివ్యాప్తి వస్తుంది జలము రూపం ఉంటుంది స్పర్శ ఉంటుంది అగ్ని రూపం ఉంటుంది స్పర్శ ఉంటుంది భూమి పృథివీ రూపం ఉంటుంది స్పర్శ ఉంటుంది ఆకాశానికి రూపం ఉండదు స్పర్శ ఉండదు ఏమండి ఈ మూడు భూతాలకి ఆకాశానికి మధ్యలో ఉంటుంది వాయువు దాని ఎందు రూపం ఉండదు స్పర్శ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పర్శ ప్రధానంగా చెప్తున్నాం ఇవన్నీ కూడా వాయువు వాయు వాయువు యొక్క లక్షణములు ఆ వాయువే స్పర్శ జ్ఞానంగా మనకి అనుభవానికి వస్తోంది వాయు రాత్మభూతానాం అంటే స్వరూపభూతానం వాయు విశేషానాం ఇది యావత్ వాయువు అండి స్పరిశ అంటే వాయువు వాయువు యొక్క ధర్మం సో ఆ వాయువులోనే వేర్వేరు రూపాలు ఉంటాయి వాయు వాయు రూపములు భిన్న భిన్నంగా ఉంటాయి దాన్ని బట్టి స్పరిశల యొక్క జ్ఞానం మనకి భిన్న భిన్నంగా ఉంటుంది త్వగేకాయనం అని ఉంది త్వక్ అంటే ఏకగమనం ఏక అవిభాగ ప్రాప్తి అనే దృష్టాంతంలో చెప్పారు ఆయన అదే మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి ఈ స్పర్శలు విభిన్న స్పర్శలన్నీ కూడా ఆ త్వగింద్రియంలోకి వెళ్తాయి త్వగింద్రియంలో విలీనమైపోతాయి త్వగింద్రియంలో అభేదాన్ని పొందుతాయి త్వగింద్రియానికి బాహ్యంలో భిన్న భిన్నాలుగా భాషించినా త్వగింద్రియంలోకి వెళ్ళేప్పటికీ అభేదాన్ని పొందేస్తాయి ఈ భేద అభేదాన్ని కూడా మీరు గమనించాలి ఇప్పుడు జగత్తులో పదార్థములు అనేకము కానీ వాటిని చూచే చూపు ఒక్కటి చూపులు అనేకం కాదుగా ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు కానీ వీటన్నిటినీ చూసే చూపు అది ఒక్కటి శబ్దములు వేరు వేరు కానీ ఈ శబ్దములనన్నిటినీ వినే వినికిడి ఒక్కటి చెవి ఒక్కటి అంటే రెండున్నాయని మీకు డౌట్ వస్తుంది అందుకోసం నేను వినికిడి అన్నా చెవులు రెండున్నాయన్నా వినికిడులు రెండు ఉండవు ఒకటే వినికిడు ఉంటుంది మీకు శబ్దం దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని ఎలా తెలుస్తుందంటే రెండు చెవులను బట్టి తెలుస్తుంది సో కనుక ఎప్పుడు కూడా ఇంట్లో సూక్ష్మము ఏకంగా ఉంటుంది ఆ సూక్ష్మంలో ప్రకాశించే స్థూలములు అనేకంగా భాసిస్తాయి అనేకంగా ఉన్నాయి ఉన్నాయి అంటే ద్వైతం భాషిస్తాయి అంటే అద్వైతం సినిమాలో అనేక క్యారెక్టర్స్ ఉన్నారు అంటే వాడు సంసారి అనేక క్యారెక్టర్స్ కనబడతాయి అంటే అది సత్యం సంసారులకి సినిమా సత్యం ఎందుకంటే సినిమాలో వాడు హెయిర్ స్టైల్ ఓ రకంగా పెట్టుకుంటాడు వీళ్ళందరూ అది మొదలు పెడతారు బాడి ఇప్పుడు ఎలా ఉన్నాడన్నది మనకి తెలీదు అలాగే సినిమాలో వాడు పొట్టి చొక్కా వేసుకుని డ్యాన్స్ ఒకటి చేస్తాడు వీళ్ళందరూ పొట్టి చొక్కా వేసుకుని కాలేజీలకు వెళ్తూ ఉంటారు నేను ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నిలబడాల్సి వచ్చిందో పావు గంటాల్లో ఏదో పని మీద నిలబడితే ఒకడు కనపడ్డాడు వాడి చొక్కా బాగా పొట్టిగా ఉంది నేను అనుకున్నాను పాపం విగ్రమోహం డబ్బులు చాలకే అవనో అడిగితే ఇచ్చి ఉంటారు ఈ పొట్టు తొక్క ఇంకేత చాలీ చాలని చొక్కా తొడుక్కుని పాపం కష్టపడుతున్నాడు అని నేను జాలిపడ్డాను నా దగ్గరికి వస్తే కొంచెం పొడిగాడిన తొక్క ఏదైనా ఉంటే వచ్చి కూడా అని అనుకుంటున్నాను కానీ తర్వాత చూస్తే ఇంకొకడు కూడా అలాగే ఉండలేడు ఇప్పుడు చాలామంది జనం ఉంటారు గత యంగ్ పీపుల్ మీకు అక్కడక్కడ కనపడతారు కదా ఏమిటి వీడు అలాంటి వాడేరా ఇంకొంచెం నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఇంకో కొంచెం చూస్తే ఇంకో అందరూ యంగ్ పీపుల్ అందరూ పొట్టి దుఃఖాలు వేసుకుంటున్నారు ఏమిటబ్బా ఇలా ఇంత పొట్టిగా వేసుకుంటున్నారు ఏదైనా ఫ్యాషనా ఏమిటబ్బా నాకు డౌట్ వచ్చి అడిగారు అడిగితే ఫ్యాషన్ అండి ఈ ఫ్యాషన్ ఎప్పటి నుంచి అని నేను అడిగాను ఉన్నప్పుడు ఏదో సమాచారం అంటే వాళ్ళు చెప్పారు డుబాయ్ సీన్ అని ఒక సినిమా వచ్చింది అప్పటి నుంచి దుబాయ్ సినిమా ఏదో వచ్చింది అప్పటి నుంచి ఇలా మొదలైంది అంటే అర్థం సినిమాలో వాళ్ళు ఏదైతే చూశారో వాడు ఆ నాయకుడు వాడు ఇంటి దగ్గర పుట్టి ఏం వాడు మామూలుగానే ఉంటాడు ఆ సినిమా తెర మీద చూశారో అది సత్యం అనుకుంటే వాళ్ళు వేసుకోవడం ప్రారంభిస్తారు అలా కానీ వాస్తవంలో ఈ అనేకములు అనేవి అవి సత్యం కాదు ఒకే ఒకే స్వరూపంలో విలీనం అయిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక విచారం ఏమంటే ఆభరణములు అనేకం ఏమండి ఆభరణములు అనేకం చేతికి పెట్టుకునేది వేరు మెడకు పెట్టుకునేది వేరు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆభరణముల యొక్క అనేకత్వము బంగారమునందు భేదమును కలిగించలేదు త్రీ పాయింట్ ఏమండి జాగ్రత్తగా మీరు విచారం చేయాల్సి ఉంటుంది ఆభరణములు అనేకమే వేదాంతులు కూడా ఆభరణాలు లేవండి ఒక్కటే ఆభరణం ఉందంటారా అనరు ఒక్కటే బంగారం ఉందంటారు తప్ప ఒక్కటే ఆభరణం ఉందంటారు సినిమా తెర మీద ఒక్కటే ప్రకాశం ఉందంటారు తప్ప ఒక్కడే క్యారెక్టర్ ఉన్నాడని అనరు ఆభరణములు అనేకం కానీ ఈ ఆభరణములు అవి ఎక్కడి నుంచి పుట్టాయో ఆ బంగారమున అనేకత్వమును కలిగించవు అనేకములైన ఆభరణములకు ఉత్పత్తి స్థానమవుతో కూడా బంగారము ఏకంగానే ఉంటుంది అయితే ఇప్పుడు అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది దానికి బంగారానికి సంబంధం ఏం లేదు ఎందుకంటే బంగారంలో అనేకత్వం రానే లేదు బంగారం ఒక్కటిగానే మిగిలిపోయింది బంగారం తరఫు నుంచి అనేకత్వం ఏమీ లేదు బంగారం ఏముంటుందంటే అబ్బాయి నాకేం తెలియదండి నేను ఒక్కటిగానే ఉన్నాను అని చెప్తుంది మరి అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచి వచ్చింది మనస్సు నుంచి వచ్చిన అనేకత్వము అది యథార్థమా కాదా అంటే కాదు మనస్సు కల్పితమైనటువంటి అనేకత్వమే తప్ప దాని వాస్తవికత లేదు in english i want to tell that differences are there but separation is a fact separation oppu ko differences kanapadtayi differences are there but they are not real so separation unte we real separation anedi angeekaram kada elagante north pole veru south pole veru kaani magnetism matuku veru kaadu okkate మ్యాగ్నెటిజంలు రెండు ఉండవు ఒకటే మ్యాగ్నెటిజం ఉంటుంది ఎలక్ట్రిసిటీలు రెండు ఉండవు ఒకటే ఉంటుంది కానీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ రెండు ఉంటాయి కాబట్టి స్పర్శలు అనేకం ఉంటాయి అనేకములైన స్పర్శలకి మూలంలో ఉండే త్వగింద్రియం ఏదైతే కలదో అది మాత్రం ఒక్కటియే ఇక్కడ త్వక్ ఏకాయనం అన్నారు కదా త్వక్ అంటే ఏమిటి ఆయన కొంచెం వివరిస్తాను చూడండి త్వగి త్వగ్విషయం స్పర్శ సామాన్య మాత్రం త్వక్ మీరు చర్మమని తీసుకోకండి డెర్మిస్ ఎపిడెర్మిస్ డెర్మిస్ అది కాదు ఆ డెర్మిస్ ఎపిడెర్మిస్ ఆశ్రయముగా దాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఒకనొక ఇంద్రియ శక్తి ఆ ఇంద్రియ శక్తి గురించి ఏమని చెప్పాలంటే స్పర్శ అని చెప్పాలి మళ్ళీ సామాన్యము మాట తీసుకొచ్చాం స్పర్శ అంటే స్పర్శ విశేషాలు ఎన్నుంటే అవన్నీ కూడా ఆ స్పర్శ అంతర్గతమైపోతాయి ఈ విశేష సామాన్య విచారం మనం కొంత చేశాం ఇంతకు ముందు వచ్చింది శబ్ద సామాన్ దుందుభి ంత దిగణతో అంత దిగణతో అంటే శబ్ద విశేషాలు ఎలా అయితే వచ్చాయో అలాగే ఒకే ఒక స్పర్శ సామాన్యమునందు కఠిన స్పర్శ కఠోర స్పర్శ జారుడు నున్నగా ఉండడము మెత్తగా ఉండడము ఇలాంటివన్నీ వచ్చాయి స్పర్శలో అనేక భేదాలు ఉంటాయి ఇప్పుడు కఠినంలో మళ్ళీ చాలా భేదాలు ఉంటాయి కఠినమంటే కఠినమైన పెరుగు పోసుకుని కఠినమైన పెరుగు అంటే ఆ కఠినం వేరు కఠినమైన రాయి అంటే ఆ కఠినం వేరు మళ్ళీ కఠినంలో అనేకం ఉంటాయి ప్రతిస్పర్శ అంతే ఎన్ని రకాల స్పర్శలు ఉంటాయంటే అసంఖ్యాకంగా ఉంటాయి కోట్లాది రకాల స్పర్శలు ఉంటాయి కానీ వాటన్నిటికీ మూలంలో ఉండే ఆ స్పర్శ సామాన్యము తక్కునంతని వ్యాపించి ఉండే ఇంద్రియ శక్తి ఏదైతే కలదో అది మాత్రం ఒక్కటియే ఇవన్నీ వెళ్ళి ఆ స్పర్శ సామాన్యంలో విలీనమైపోతాయి తస్మిన్ ప్రవిష్టా స్పర్శ విశేషా ఈ వేర్వేరు స్పర్శలన్నీ కూడా ఆ స్పర్శ సామాన్యమునందు ఎలాగంటే ఆప ఇవ సముద్రం జలములు సముద్రంలో ప్రవేశిస్తాయి సముద్రమును ప్రవేశించినట్లుగా అంటే అర్థం ఏంటండి నదులన్నీ సముద్రమును ప్రవేశిస్తాయి అన్నారు కదా దాని అర్థం ఏమిటి అంటే స్థూలంగా ఈ నీళ్ళు వేళ నీళ్ళలో కలుస్తాయని అలా నదులన్నీ సముద్రమును ప్రవేశిస్తాయి అంటే అర్థం ఏంటంటే నదులు తమ తమ వేర్వేరు నామరూపములను కోల్పోయి వేర్వేరుగా భాషించడం మానేసి ఒకే ఒక మహాసామాన్యంలో అంతర్గతమైపోతాయి అని అర్థం సరిగ్గా అదేవిధంగా ఈ విభిన్నములైన స్పర్శలన్నీ ఒకే త్వగింద్రియములో అంతర్గతమైపోతాయి అంటే తద్వ్యతిరేకేనా అభావూతాభవంతి త్వగింద్రియము కంటే విడిగా అవి ఉండనే ఉండదు ప్రభావం అయిపోతాయి త్వగింద్రియము విడిగా అవి ఉండనే ఉండదు ఇప్పుడు కారణము నుండి కార్యం పుట్టింది అన్నారు అంటే కార్యము ఉన్న కార్యం పుట్టిందా లేని కార్యం పుట్టిందా అసత్కార్యమా సత్కార్యమా అంటే అసత్కార్యవాదాన్ని ముందు స్వీకరించి దాన్ని ఖండిస్తారు అసత్కార్యవాదం కంటే సత్కార్యవాదం అంతరంగం ఆ తర్వాత సత్కార్యవాదాన్ని కూడా ఖండిస్తారు ముందు సత్కార్యవాదాన్ని అడ్డుగా పెట్టుకుని అసత్కార్యవాదం వాడిని తోసేస్తారు ముందు ఆ తర్వాత ఈ సత్కార్యవాదం వాడిని కూడా చూసేస్తారు వీడిని కూడా అట్టబెట్టుకుంటారనుకుంటున్నారా వీడిని చోసేస్తారు ఇప్పుడు లేని కొండ పుట్టడం ఏమిటి లేని కుందేటి కొమ్ము పుడుతుందా పుట్టదు అలాగే మరి లేని కొండ ఎలా కాబట్టి అసత్కార్యవాదాన్ని తోసేయండి ఇంకా ఉన్న కొండ పుట్టి ఉన్న కొండ పుట్టడం అంటే కాదండి అభివ్యక్తమైంది అంతకుముందు అన్మానిఫెస్ట్ ఇప్పుడు మేనిఫెస్ట్ ఓకే అప్పుడు శంకర్లేమని అడిగారంటే అభివ్యక్తమన్న నువ్వు అన్నావు కదా అభివ్యక్తము ఉన్నది ఉన్నదియా లేనియా ఉన్న అభివ్యక్తమా లేని అభివ్యక్తమా మేనిఫెస్టేషన్ ఈజ్ ఇట్ మేనిఫెస్టేషన్ దట్ ఈజ్ ఆర్ మేనిఫెస్టేషన్ దట్ ఈజ్ నాట్ లేని మేనిఫెస్టేషన్ వచ్చిందంటావా ఉన్న మేనిఫెస్టేషన్ వచ్చిందంటావా అంటే మళ్ళీ మళ్ళీ అది సత్కార్యవాదం అసత్కార్యవాదంలో వచ్చి దాన్ని కొట్టి పారేస్తారు అప్పుడు వాళ్ళు అన్నారు ఏమయ్య నువ్వు సత్కార్యవాదాన్ని కొట్టేశావు అసత్కార్యవాదాన్ని కొట్టేశావు నీది ఏ వాదము చెప్పు అంటే అజాతవాదము అంటే కుండ పుట్టలేదా పుట్టలేదు మరి కుండ కుండని వీళ్ళందరూ అంటున్నారు అది ఏమిటంటావు మట్టియే మరి మట్టిని కుండను ఎందుకు అంటున్నారు వీళ్ళు ఆ మట్టియే అనేక సంస్థానములను కలిగి ఉంటుంది అని ఒక కొత్త పదం పెట్టారు సంస్థానము ఇది ఘట భాష్యంలో ఉంది మీకు చెప్పాను ఘట భాష్యే చెప్పానా సంస్థానము సంస్థానము అంటే ఇప్పుడు ఇది ఇదేమిటిది రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఇదేమిటి కోన్ ఈ కోన్ రెక్టాంగిల్ నుంచి పుట్టింది అని మీరు అనాలి అంతే కదా కోన్ రెక్టాంగిల్ నుంచి పుట్టింది కదా వాటిని తర్వాత అక్కడ కూర్ లేదు రెక్టాంగిల్ లేదు కాగితమే ఉంది ఏది పుట్టలేదు ఆ కాగితం ఇలా పెడితే నువ్వు రెక్టాంగుల్ అనుకున్నావు ఇలా పెడితే కోర్ని అనుకున్నావు దీని నుంచి అది పుట్టింది దాని నుంచి అది పుట్టింది ఏది పుట్టలేదండి కాగితమే ఉంది అక్కడే పుట్టింది లేదు పోయింది లేదు ఆ కో వివిధ సంస్థానములలో ఉన్నది సంస్థానము అంటే మేళ కూర్పు కూర్పుకి సంస్థానము అంటారు కూర్పు అంటారు చూడండి ఇప్పుడు ఇది చూడండి అహికుండలవతో బ్రహ్మసూత్రాల దృష్టాంతం ఇదేమిటిది స్ట్రైట్ లైన్ ఏమంటే ఇదేమిటిది కుండలము కుండలం అంటే రౌండ్గా ఇవ్వే కుండలం ఇప్పుడు ఎన్నొచ్చాయి ఇక్కడికి ఈ కుండలము దాని నుంచి స్ట్రైట్ లైన్ నుంచి పుట్టిందా అదేమీ లేదు ఉన్నది మాల అదే స్ట్రైట్ లైన్ అదే కుండలం సంస్థానం మారింది తప్ప మాల మాలగానే ఉన్నది కాబట్టి ఏ పుట్టలేదు ఈ సంస్థానం మారినప్పుడల్లా ఏదో పుట్టింది అని మీరు భ్రమపడి ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అని గబులాడుకుంటున్నారు వాస్తవంలో సంస్థానం మార్పు తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు తస్యైవహితే సంస్థానమాత్ర ఆసం అది సంగతి అందుకోసం చెప్పాను ఆ మాట ఆ కూడా ఒకటే స్పర్శ అదే చల్లగా అనిపించింది అదే వేడిగా అనిపించింది అదే కఠినంగా అనిపించింది అదే స్ప మెత్తగా అనిపించింది అదే నొన్నగా అనిపించింది అదే జారుడుగా అనిపించింది ఒకే స్పర్శ సామాన్యము వివిధ సంస్థానములుగా అనిపించింది తప్ప అక్కడ ఉన్నది ఒకే ఒక స్పర్శ ఇంకా ఏదీ లేదు ఎలా ఉంది పాఠం చాలా విదూరంగా ఉందనే అనుకునే అవకాశం ఉంది ఇది మళ్ళీ వారం కొనసాగితాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమదస్ పూర్ణశ్య పూర్ణమ